కీర్తన రెండు వందల యాభై ఎనిమిది వెరపించబోయి తానే వెరిచె తల్లి యశోద మరచి ఈ బాలు నెట్టు మానిసెంటానుండెనో వెంటరాకుమని కృష్ణు వెరపించి యశోద ఒంటి మందలో గొంగ ఉన్నాడనే అంటి గొంగ ఎందునున్నాడని నోరుదెరచితే పెంటలై బ్రహ్మాండాలు పెక్కుగానవచ్చెను చందమామ పాడి తల్లి సరి పొత్తుకు రమ్మంటే చంద్రు చూచి కృష్ణుడు సన్నసేసెను ముందర చంద్రుడు వచ్చి మొక్కితే యశోద చూచి ముందేలాయంటినోయని ముంచివెరగందెను పాలార్చి తొట్టెలలో పండబెట్టి యశోద నీలవర్ణు తొంగిచూచే నిద్దురోయని ఓలి శంఖచక్రాలతో నురము శ్రీసతితోడ ఈ లీల శ్రీ వెంకటేశుడైయున్నాడు వెరపించబోయి తానే వెరిచే తల్లి యశోద మరచి ఈ మాని బాలునెట్టు మానిసెంటానుండెనో